సిద్ధులు సాధ్యులు దేవతలంతా కూడా దేవత వాళ్ళు చాం చేస్తూ ఉంటే సమజు వచ్చి చాం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు చాలా చక్కల నుండి చేశాడు చాం తేద పార్కుల భీసులు ఉన్నాయి సరపడి సరి ఉంది ఇప్పుడు ఆ తర్వాత సహించలేక నాకు అవతలు వెళ్ళిపోయాడు అతను బాధ ఉపశమింపజేయటానికై కొంతసేపు నా యొక్క మనస్సు భీతజేశ అంతేగాది చాలా ఉపజనం లేదు కోడం లేదు ఏది లేదు అన్నారు అని దేశుడు అర్థమించలే ధర్మం అర్థమంటూ ఆ ఇప్పుడు నాదే అంటే జగత్తులో ధర్మం అంతా కూడా అర్థమించే కనుక అక్కడికి పోయి నీవు సమస్తమైనటువంటి యొక్క ధర్మములు ఉండగా ధమ్మ ముందర అన్నాడు స్వామి మా పురుషుడైనటువంటి యొక్క తీసుకొని మా బాణముల చేత పడకొచ్చి మా చదువు పోయి ఆయన దగ్గరకు పోయి ధర్మములు చెప్పవలసింది వింటానికి వచ్చామని చెప్పి ఒక అంబేద్గా అడిగేటట్టు మేము ఆ పాఠానికి ఏమి లేదు కదా మీకు అంత బాధనే ఉంటే నేను వెంట పెట్టి తీసుకుపోతా రండి అని పాండవులు వెంట పెట్టి తీసుకెళ్ళిపోయాట వేరే కవర్ చేశారు పాండవులు శ్రీకృష్ణ స్వామి వారు ఒప్పుకున్నారు ఎవరూ ఒకరికి రావాల్సిందన్నారు ఆయన ఆటలో నేను కూర్చున్న తరువాత స్వామి ఏడా తీసుకొని వచ్చారు పాండవులు నా దగ్గర ఏం లేదా ఆ సమస్త ధర్మములు నీవు చెప్పాలి ధర్మరాలు నీవు వేరుండే వాళ్ళు ఆ ధర్మ సంజోగములన్నీ నీ దగ్గర తీర్చుకోవడం నుంచి వచ్చాడు కానీ నీవు చెప్పవలసిన అంటే సమయం ఈ తరతాట దహించుకోకూలదిన అంత శరీరం అంతా నిండు బాణువులు ఆ బాణం మీద పడుకునున్నాడు ఆయన ఈ బాధలో ఏం చెప్పగలను అంటే ఆ బాధ నీకు తీసివేశానన్నాడట నీకు ఆ బాధ తీసివేశారు సరే తర్వాత బాధ తీసేస్తారు మీరు సరి వేస్తాడు కనుక మీకు సమస్యతో ఉన్న కనుక తీసివేశారు సరే నిన్న అడిగినటువంటి ప్రజల కలిసి నేను సమాధానం సమస్త ధర్మములు తెలియ సమస్త ధర్మములు నీకు తెలిసేటట్టుగా అధర్మ నాకు అడిగినటువంటి ప్రశ్నల కూడా సమాధానం ఇచ్చే సమర్పణ నీకు ఇస్తాలి చెప్పు ఈ యొక్క తమపాటు తీసే ఇచ్చి చెప్పే శక్తి అంతా కూడా నాకు నాతో చెప్పించకపోతే దేవతగానే నా పట్టుడు అనేటువంటి నిన్ను శాశ్వతంగా కీర్తి అందించడానికై కమ్మరాజు సమస్త చనువును చెప్పాడు కూర్పుడు యొక్క కీర్తి నీకు కలగద రంగులకై నీకు ఇష్టంగా ఈ పెట్టుబడిని ఆ కీర్తి డెలకే ఉంటది కదా ఇలాంటి కీర్తులు అనేకమైన తాబి ఇరవై లక్షలది కాదు నాలుగు కాదు కానీ నిన్ను మీకు ఆ కీర్తిని పొందుతాననే ఉద్దేశంతో చెప్తూ ఉన్నాను కనుక చెప్పు పనులు స్వామితో అక్కడే ఉన్నారు రోజు కూడా ఆ అభ్యుల ఆ ధర్మ బోధం ఉన్నది ఆ సమయంలో వాళ్ళు కూడా అన్ని రోజులు విన్నారు వెళ్ళి తరువాత అంతా అయిపోయిందో అత వచ్చింది లేదా ఆ పదవు పదానికి ప్రారంభించే యొక్క తీసుకు వెళ్ళిపోతాయి సీరా నిలబెట్టాలి వీళ్ళ సమయం ముందు ఆ శ్రీకృష్ణ స్వామి వారిని స్వామి ఒక సంస్టేపు నిలబడి మన ఎందుకంటే నిలబడండి అలాగే నిలబడి సేవ కోట తీసుకు ఎదుటిగా నిలబెట్టి సరివేస్తే ఎందు తన దృష్టి రాలతో కూడా అలహింప చేసి స్తోకం చేస్తూ ఉన్నాడు క్రితాల కమనీల ఆ శోకాన్ని తోటరాజు నాడు భాగవతంలో అనుమతిస్తూ తెలుగులో క్రియము मनविलक्खा चितन्नु उद्दीपिंप प्रभातनी रजपं जोप्रपमै नते दमपय गञ्जे गिरानादक उरजसंयुक्तम कागद मतिशय्यं दैविजुगुंप माविजयये లేచి ఆ శ్రీకృష్ణ స్వామి వారి నచ్చతే ఎందు ఆ ముంగళ పడుతూ ఉండలేక బాలకృష్ణతో నాడు కదా అర్జునుడు నా బాల పరంపర చేత శరీరం యావత్తు కూడా గాయబడిపోతూ ఉన్నారు ఆ తర్వేత నేత శరీరము కూచున తండ్రు శుకుమారుడిగా అతి సన్నివేశం ఎందు నా మనసు నెలబుని ఉండుగాక దానికి తిరిగి పోదరాజు గారు హయముఖో पार्थ सत्ता जाल नृत्यू मजानुभ महिला वहाँ सर परंपरा के नृत्य कौड़ जयथन की చూసే సైజు చెట్టు నాటి అయిపోయింది ఆ గాంధం అనుకునేటువంటి అదే కాదు చక్కటి పాలుచారు ఎదుట ఆ వైరస్ గాంధ ఎక్కడానికి కానీ సత్య నిశ్చైతానికి కానీ అస్వత్వం చేయటానికి కానీ సాధ్యంగా ఉండకపోయింది అర్జునులకు స్వేంద్రీరు కూడా అచర్తలు చస్తకుడిపోయింది కాబట్టి కూర్చున్నాడు కల్స్థలే కొడుతూ ఉన్నారు దీపుడు చుట్టుపక్కల ఉన్నటువంటి పైరు యాదక్కు కూడా ఎంగిగురం చేస్తే అరంగ కాస్ తగ్గించినట్టుగా తగ్గిస్తూ ఉన్నారు కూడా పూర్తిగా జంబించారు దృక్కుడు అజున ఏదో గుర్తు దయమైన బట్టిగా యుద్ధం చేయకుండా అంత ముగారు ఉంటే కోరుతూ ఉంటే మేము అడగకుండా కూర్చున్నా ఇది అన్ననామా మాట్లాడతాడా విద్యా మాట్లాడతాడా అయిపోయింది అర్థండి పని శక్తి లేదు ఏం చేస్తాడు వాళ్ళు కూడా చూస్తారు అర్జున్ లేదు పని అయిపోయింది సుమాకుంటున్నాడని ఇలా వదిలితే ఈ మూసల వాడు ముంచుడుస్తున్నది ము దాంట్లో ముపెట్టాయట ఆ నగంలో పెట్టాలి ఆ చక్క దాన్ని తీసుకున్నాడట తీసుకొని ఆ తీసుకుని దొరుకుతారు అని చెప్పి ఆ యొక్క నడు ఆ నగంలో భూమిడికి రావు అ ప్రపంచం వడ్డీ తీసుకునే తింటూ ఉన్నాడు వర్ణిస్తూ ఉన్నాడు కొంత ఎక్కడిన ఏడు మీ దగ్గర దూకినటువంటి వ్యక్తి మనం యొక్క ఉండు ఆ ప్రకారం దూకే ఆయట దుకి ఆ ఇన్ని సంవత్సరం వహిస్తున్నటువంటి ముసలివానికి ఇంత మగవా కాబట్టి బీర్పుని నలికి నిన్ను సమేకిస్తా అనుకున్నామని దూకిపోతున్నాయట దూకి ఆయట అంతవరదాకాశే ఉన్నాడు వెళ్ళకుండా అరే విరిగిపోతున్నది అతి వ్యవహారము వెళ్ళిపోతూ ఉన్నాను వీటిని నేను నన్ను తిన్నా ఉన్న మరల దిగువ అతనుడు కూడా ఏమవుతాడు నిన్ను నమ్మి సాధించానికి తీసేసుకున్నారా పాడు గురించి నేర్చుకోవాలి పోయి ఇక నేను బతికెందుకు సారీ ఆ సాధించేటువంటి ప్రతి దక్ష స్వామి వారు నడిచాడే తప్ప దీపుడు నరగలేకపోయాడు దీపుని ఆ రోజు అర్జునుడు నడగలేకపోయారు దీంట్ని అనేటటువంటి అపక్షాటి ఉన్నది శాశ్వతంగా నెక్కిపోతుంది కాబట్టి నమ్మిన నన్ను ఆ అపక్షాటి పోయమపుస అని తమ అర్జునుడు ఇద్దరు ఎవరించి దిగారో ఉంది శాస్త్రుల ఇద్దరు కూడా దిగే వరకు సమాజంలో అయిపోయిందట ఆ పరి చేస్తే వ్యాపల్లు అంటే ఎక్కడ లేవు రాయబోతున్నాడు తెలుగుగా లేచబగిరి అన్నాడు పెద్ద దాని కూడా వృత్తి రాజు వహించినట్టుగా రాకుపోతూ ఈ బ్రీఫ్ పోయి జపలా చూచాడు ఆయన చూచి ఆనంద భరోసే వా ఏం ఇచ్చారో ఎక్కువ చట్టాల ఏం చెప్పారో ఎక్కువ చక్రాయనో వరకు నీ చేత దట్టు పెట్టే ఉభయ లోకముల సిద్ధి నీ చేతిలో తచ్చిన దానికంటే ఇంకా కావాల్సిందే ఉన్నది ఈ రోజు ముందు శాశ్వతమైన తీర్చి అర్జునులు సంవత్సరం లేని కొంచెం సరివేస్తుని అర్జున్నారు అయ్యేది కాదు అని చెప్పి తీర్చి మిగిలిపోతుంది నీ చక్ర కాలతో తగిన తర్వాత ఆ ఓత్తు సామ్రాజ్యం అది సంవత్సరించాం కలుపు కాబట్టి ఏం ఇస్తావో ఇస్తావు నచ్చారు నేను కాబట్టి రా ఇంకా అంటే నాకు ఒత్తు పెడతాయడం కూడా ఆయట అచ్చని చూశా అచ్చుడు ఒక రీత అందని ఏమిటి వచ్చట ముందే అది సాక్షికి చంపినట్టు ముందు అడుగు వేసాను అంటే నీ పనులు సాక్షిని చంపినట్టు సమా అంటే రెండు ప్రతిజ్ఞ మధ్యలో ఎదుక్కుపోయా ఇప్పుడు సరివేస్తాడు ఇతరులు భక్తులే ఒక ఒక సీతుడు ఇతరులు భక్తులే ఆలోచించావు అంటే చట్టాన్ని దించావు అంటే పొత్తు పెడతామంటున్నాను ఎన్నో ఫ్యాక్టరీ దించాయట కాబట్టి అయితే రేణీ ఆలోచించాయట ఆలోచించి ఆయన గుట్టు అంటున్నాడు ఒత్తు అంటున్నాడు తప్ప పెట్టదా అసలు ఏంటి చేశాడు కాబట్టి వెనక్కి మంచిది ఆయన చేసిందా ఆడేటప్పుడు ఆగితే సి శ్రీ వెయ్యడ జగంబు స్వామి ఆ రేడు వాసు యుద్ధంలో పట్టి పక్కన కానీ ఇప్పుడు బితుల మీదిగా ఇద్దరికి నలిగితే ఏ మనులయ్య జగంబూ జగత్తు స్వామి రంబు మీదికి పాటు చూసుగానే దేవల వారి అనుగ్రహం ఉంటే మీకు రాజేమి లెక్క కాబట్టి మీకు లెక్క పాటేమి సూత్రాలు దేవత వారి రాజులు తిరిగి తిరిగి అని ఆయన అర్థం లేదు అంటే అప్పటికి को लागो ये ने गोपन मर्जुदा मूल दम्मजु ने स्वभाव माने दिद मु मया तवंदब मुला चित्त नही मतोदा जनव गुदक धा दिजे बुद मजुना दु दृष्टि एल्गो बवा నువ్వు నిన్ను నుహముగా నిన్ను చల్ల తుల్లి సభ మనకి ఆటమంటున్నాము ఆ చందభా మందిరం ఉన్నది రాజు సుల్యమందు నునులు ముతులు కూడా మహర్షులు రాజులు దేవుడు ఎంత కూడా చూస్తూ ఉండగా ఇంకొక ఆ రాజు సూ ఆడబుడు చనివేస్తున్నాడు ఆఖ రోజున గొప్ప విని పిలిచారట గొప్ప విధించి బాగా ఈ వేళను ధర్మవాళ్ళు పారాయాలి నీవు నేను బాబులను గొప్ప పెట్టి ఉన్నారు కాబట్టి ఈ నీవు నేను పారాయ్యాల్సిన ఇతరుల వారు కూడా దొంగలు ఎవరు పలికి చెప్తాం అచ్చివారు కవిచ్ఛనుడే అలాగే దేదించుకున్నారట <Net> పట్ట <-hertz> <uma estance> <solos> ఇస్తావా లెక్క రాయించావాయితా పోవరున్నారు కొడుకుపోయి నమస్కరించుకో అసంబరాజక పాడుగుల మీద క్రీకులు రుసోగే చెప్పినా నమస్కరిస్తూ ఉండరాయన శాఖ దిగిరాయా దిగిరా దిగిరాకుంటేకా దిగిరా అని అనిపెడుస్తూ ఉన్నారు ఆయన ఇంతసాగా ఒక సూయోదయంలో రూపొంది సుయాస్తలయం వరకు ఆ ధర్మరాజు యొక్క పాదములు రాజుల యొక్క రక్త క్రీటముల యొక్క కాంతుల చేత సభరిత వర్ణములై రంగులు రంగులు రంగులుగా భాషించిన మహిమతో నిలబెట్టాల పండగ పెట్టుకొని పలికించే సభ అంత సహా మీరు ఎదురుగా కూర్చున్నా మా శ్రీష్డు రే గ్రహించారు ఆయన ఏ ధర్మనందా ఏ అలాతో సార్ ఏపీ ఏదో ఈ సభలో అగ్రపూజ ఎవరికి చేయవాలని ఉద్దేశంతో చూస్తూ ఉన్నా పెద్దవాడ అగ్రపూజ చేయటానికి అసలు సందేహం కూడా నా ఇంకా ఎవరు తగ్గుతుందా అని ఎవరు దేవాది దేవుడు ఎవడు యజ్ఞ గంగులు ఎవడు యజ్ఞ స్వరూపుడు ఎవడు యజ్ఞ భక్తుడు ఈ జగ జగత్తుల కావచ్చు కూడా ఎవరు ఆ శ్రీష్ఠుడు అటు సంతుడున్నాడు సాక్షాత్తుగా సాక్షాత్కరించిన వ్యక్తుల పూర్తని ఉండగా ఎదుటిగా కూర్చుని అలా పూస్తూ ఉండగా ఇంకా తొందర హామయ్య ఈ అగ్నపూజు ఈ ఆయనకి లోపల ధర్మరాజు కూడా కానీ జరింతా లేదా ఆ కారణం చేసి చూస్తూ ఉన్నాడు అది గ్రహించి చెప్పే ఆ యొక్క సీట్లు ఆయన దానికి ఓటు చేసిన తర్వాత క్రితం ఉందిగా ఆయన చెప్పిన తర్వాత దిగి ఆమె ఆ యొక్క ప్రక్రియ పెద్ద సుమాసం దాని మీద చూస్తూనే ఉన్నాడు పోయి ఆ యొక్క ప్రజల మనది వాడి పెట్టి నమస్కరించేస్తారు ఈయన యొక్క ఆ స్పల్పమైనటువంటి కాన్సూ